ఇది నేను అనువాదం చేస్తాను తెలుగులో మీరు చెప్పండి దండి అది కదలుము ఏజులు కంపనే అంటే కదలుంట మీరు చదివారు ఏజులు అధికరణం కంపనాధికరణం ఈ వాక్యం మీద విచారం అది మీరు మీరు ఆలోచించండి ఈ వాక్యాన్ని అది కదులు కదిలుతుంది కానీ అది కదలది తది ఏజతి తద్ నైజతి అది దూరముగానున్నది తద్ దూరే అంతేకాదు ఊ అంటే అంతేకాదు అది దగ్గరగా కూడా ఉన్నది తద్వంతికే ఊ ఉంది అక్కడ తదు ఊ అంతికే ఊ అంతికే ఎక్కువైనా వా అవుతుంది అది తద్వంతికే ఏం మీకేమర్థమైందండి అది కద కదులుతుంది కానీ కదలదు అది దూరంగా ఉంది కానీ దగ్గరగా ఉంది ఏం తెలిసిందండి ఇప్పుడు ఆయన వయసు రాయికి అయిన మంగళమే అయిందామను కూడా అంటే మీరు ప్రాణము అనే ఉపాధిని పట్టుకుని ఇదే ఆత్మ అనుకుంటే అది కదులతో ఉంటుంది కదిలే ప్రాణము ఆత్మస్వరూపము కాదు అది అనాత్మ ఆ కదలికను సాక్షిగా దర్శించే చైతన్యమే ఆత్మ అని మీరు తెలుసుకుంటే అది కదల ఏమండి తర్వాత దేవుడు ఎక్కడో ఉన్నాడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు అనుకున్నంత వరకు ఆ దేవుడు దూరంగానే ఉండిపోతాడు దేవుణ్ణి ఒళ్ళు మండి దేవుణ్ణి తింటారు కూడా ఈ దేవుడు దూరంగానే ఉండిపోయాడు బతుకంతా దూరంగానే ఉండిపోయాడు దూరంగానే ఉండిపోతాడు ఎందుకంటే నువ్వు శాస్త్రాల వల్ల గురువు గారి దగ్గర శుశ్రూష చేసి బాగా బలంగా నేర్చింది ఏమిటి దేవుడు దూరంగా ఉంటాడు అదే కదా వీడు చదివిన విద్య వైకుంఠంలో ఉంటాడు లేకపోతే కైలాసంలో ఉంటాడు అదే కదా విద్య ఉన్న మహాత్ముడు చెప్తున్నారు ఉపన్యాసంలో చెప్తున్నారు ఎందుకంటే అలా చెప్పడం ఆత్మతత్వాన్ని గురించి చెప్పద్దా అది చెప్పకుండా ఉపన్యాసంలో ఏమని చెప్తున్నారు శంకరాచార్యులు కైలాసం వెళ్ళి సౌందర్యలహరిని తీసుకొచ్చారు అది నందీశ్వరుడు లాగేసుకుంటే ఓ మొక్క ఈయనకి దొరికింది ఓ మొక్క నందీశ్వరుడు ఆయనకి అదేం పని పోనీ శంకరాచార్యుడు సౌందర్య లహరి తెచ్చుకుంటుంటే ఆశీర్వదించాలి కానీ లాగేసుకోవడం ఏమిటి ఎద్దులో పరిగెత్తుకుంటే ఆయన ఎద్ధే పైగా నువ్వు లాక్కుంటావా అని పొనులు లాక్కుంటుంటే ఇచ్చేచ్చు కదా ఈయన శంకరాచార్యులు కదా పనులు రా పట్టుకుపోవడం ఇచ్చేయచ్చు కదా ఈయన పట్టుకుని అలా ఓడ ఓడలాక్కుని రావడం ఏమిటి మొత్తానికి ఓడలాక్కుని వచ్చాడు అరవై శ్లోకాలు అతను లాగేసుకున్నాడు నోటుతో ఎంత ఎంత ఏమైనా ఆవులు కాగితాలు తిన్నట్టుగా ఈ నలభై ఐదు శ్లోకాలు తెచ్చుకొని వచ్చాడు ఎక్కడికి తీసుకొచ్చారు శంకరాచార్య ఇప్పుడు కైలాసం నుంచి వచ్చి ఎక్కడికి తీసుకొచ్చారు శృంగేరి తీసుకొచ్చారా లేకపోతే బదరీ తెచ్చారా లేకపోతే పూరి తెచ్చారా లేక ద్వార ద్వారకానా ద్వారకాకి తెచ్చారా ఎక్కడికి తెచ్చారు అక్కడికి ఎక్కడికి కాదు మా మఠానికి తెచ్చారు కంచికి తెచ్చారు ఎందుకండి ఏమండి ఇప్పుడు మీరు దేవుణ్ణి దగ్గర చేసుకున్నారా దూరం పెట్టుకున్నారా కైలాసంలో ఉన్నాడు కదా నందీశ్వరుడే లాగేసుకుంటున్నాడా కాగితాలు దేవుణ్ణి చేసి ప్రార్థన లాగేసుకోవడం ఏమి ఇంకో నాలుగు కాపీలు చేసి ఇవ్వాలి కానీ లాగేసుకోవడం ఎందుకు ఈ రకంగా మీరు ఆ దేవుణ్ణి అలా దూరం పెట్టేసి దాన్ని దాపరికం చేసేసి దాని చుట్టూ గోడలు కట్టేసి పెడితే ఆ దేవుడు ఏవయ్యాడు దూరం అయిపోయాడా తద్వంతికే హార్టిస్ట్ టెంపుల్ ఇప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా అరే దేవుడు అనేవాడు నీవు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసినప్పుడు కూడా నీ హృదయంలో ఆత్మరూపంగానే తెలియబడు ఇంకో రకంగా దేవుణ్ణి తెలుసుకునేటువంటి పద్ధతే లేదు నువ్వు ఆలోచించి చూడు నువ్వు దర్శనం చేసొచ్చావు కదా మొన్నే తిరుపతి వెళ్ళి దర్శనం చేసొచ్చా నీ దర్శనాన్ని అదొక అనుభవం వీడికి చాలా ప్రేమ కదా భక్తుడు కదా ఆ భక్తిని బట్టి ఆ అనుభవాన్ని చుట్టూ వీడు ఒక సెంటిమెంట్ పెడతాడు దాన్ని బాగా సెంటిమెంటలైజ్ చేసి పెడతాడు ఆ అనుభవం చూసుకోను ఆ అనుభవం నీలో ఉన్న అనుభవమైనా లేకపోతే బయట తిరుపతి గర్భగుడిలో ఉంది నీలోనే ఉంది కదా ఆ అనుభవంలో వెంకటేశ్వర స్వామి భాగమేనా కదా ఆ భాగమేమిటండి వెంకటేశ్వర స్వామే ఆ అనుభవం వెంకటేశ్వర స్వామే నిండి ఉన్నాడు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు ఈ వెంకటేశ్వర స్వామి అనుభవ నీలో లేడు తదు అంతితే ఈ విధమైనటువంటి విరుద్ధ ధర్మములు దాని ఎందు ఉంటాయి విడదీయరాని విధంగా ఉంటాయి సమవాయత్వము అంటే దగ్గరగా ఉన్నది అదే దూరముగా ఉన్నది అదే రెండు రెండు విరుద్ధ ధర్మాలు పక్క పక్కన ఉండడం కాదు కలిసిపోయి ఉంటాయి ఆత్మతత్వము నుండి సో ఆ ఆత్మ మనస్సు అనే ఉపాధిని బట్టి చెలించుతున్నను యథార్థముగా చెలించటలేదు అది అజ్ఞానులకు దూరముగానున్నను జ్ఞానులకు చాలా దగ్గర ఇత్యాది శృతులు ఆత్మ పరస్పర విరుద్ధ ధర్మములకు ఆశ్రయమై వాటిని ప్రకాశింపజేయునని బోధించుతున్నవి గీతా సుచ భగవద్గీతకి రండి భగవద్గీత చదువుకోవాలి ఉపనిషత్తులు చదువుకోవాలి భగవద్గీత చదువుకోవాలి దురదృష్టం ఏమంటే మేము శ్రీకృష్ణుని భక్తులు అంటాం శ్రీకృష్ణుని భక్తులని చెప్పి రాధే రాధే అంటాడు తప్ప భగవద్గీత చదవడు ఏమిటి రాధే రాధే క్యా రాధే రాధే భయ్ వాటి విల్లుడు రాధా రాధా వాటి విల్లుడు భగవద్గీత చదవాయా రాధ అంటే అది మాయాశక్తి అని ఏదో అలాంటిది ఏదో ఉండాలి అంతేగాని ఏదో దాని చుట్టూ ఓ ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన మధ్య నిలబడతాడు ఆయన చుట్టూ కాషాయం కట్టుకుని ఇటో వందమంది పురుషులు నిలబడతారు కాషాయం కట్టుకుని ఇటో వందమంది స్త్రీలు నిలబడతారు అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు ఆయన పెద్ద ఆయన వీళ్ళందరూ కాషాయసారులు ఆయన గృహస్థుడు ఏంటో ఈ ప్రారంభం ఏమంటే పోలండ్ గృహస్థగా ఉండవో తప్పేం గృహస్థగా ఉండడం తప్పే కానీ ఈ సన్యాసులన్నీ తిప్పుకోవడం ఎందుకని నా బాధ తీ ఆయన చెరట రాధే రాధే రాధే రాధే వీళ్ళందరూ రాధే రాధే క్యా రాధే రాధే రాధే భగవద్గీత చదవండి రాధ యొక్క గొప్పతనం ఏమిటి శ్రీకృష్ణుని ప్రేమించింది అదే కదా ఆమె గొప్పతనం శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చదువుకోవాలి కదా సో భగవద్గీతలో ఏం చెప్పారు మత్స్థాని సర్వభూతాన్ని ఇచ్చారు మత్స్థ సకల ప్రాణులు నాయన్నే ఉన్నాయి మళ్ళీ వెంటనే ఏముందో తెలిసినా నచ మత్స్థాని భూతాని సకల ప్రాణులు నా ఎందు లేవు ఇది ఎలాగంటే సినిమా తెర అంటోంది సినిమా తెర అంటోంది ఏమనంటోంది నేను ప్రకాశించే తెరను ఈ సినిమా క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉండే దృశ్యములు ఇవన్నీ కూడా ఎన్ని విషయం ఎంత విలక్షణంగా ఉంటాయో ఆ ఏదైనా ఒక హాలీవుడ్ మూవీ కనుక చూసినట్లయితే మీరు స్టార్ వార్స్ చూశారనుకోండి హాలీవుడ్ మూవీ దాంట్లో గ్రహాలు గోళాలు నక్షత్రాలు ఆ పరలోక జంతువులు భూలోకం వాళ్ళు వీళ్ళందరూ రాకెట్లు ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో స్టార్ వార్స్ సినిమాలో రెండు గంటల సినిమా ఈ స్టార్ వార్స్ అంతా కూడా నా ఎందే ఉన్నాయి అని అంటుందా అని మళ్ళీ వెంటనే అంటుంది నిజం అనుకున్నావాదమోహ నా ఎందు ఏమీ లేవురా అని కూడా అంటుంది పైగా అంటే మిథ్య అనేది అలాగే ఇప్పుడు త్రాడును చూసి పామును భయపడ్డాడు ఈ పాము ఎక్కడుంది వీడిలోనే ఉంది అయ్యో తర్వాత పాము లేదు అని తెలుసుకొని త్రాడని తెలుసుకున్నాడు ఇప్పుడు ఈ పాము లేనిది ఎవరు వాడి ఎందే పాము యొక్క అభావము ఇచ్చక డెఫినేషన్ అది ఇచ్చక డెఫినేషన్ ఏమిటంటే అది దాని అభావము ఒకే అధిష్టానం నందు ఇప్పుడు పాము భాషించినప్పుడు ఎక్కడ భాషిస్తుంది త్రాడు ఎందు భాషిస్తుంది పాము యొక్క అభావం ఎక్కడ భాషిస్తుంది త్రాడు ఎందే భాషిస్తుంది కాబట్టి పాము మిథ్య ఏది భాషించి దాని అభావం కూడా అదే అధికరణమునందు భా అదే అధికరణంలో భాషించాలి వేరే అధికరణంలో భాషించకూడదు ఇక్కడ పాముంది అక్కడ పాము లేదు అంటే పాము సత్యమే అవుతుంది ఎక్కడ పాముందరిలో అదుకున్నావో అక్కడే పాము లేదని నిరూపితమైతే దాన్ని మిథ్యంతారు అదే మత్స్థాని సర్వభూతాన్ని ఎక్కడైతే సర్వభూతములు ఉన్నాయనుకున్నావో నచ మత్స్థాని భూతాన్ని అదే అధికరణం మత్తిస్తే అధికరణం అక్కడే మత్ సర్వభూతాన్ని నా అని చెప్పేస్తే ఈ సర్వా అనేకత్వం మిథ్య ఆ మత్తు ఒక్కటే సత్యం ఆ విధంగా పరస్పర విరుద్ధంగా భాషించే వాక్యాలతోటి మీకు గీత కూడా చెప్తోంది సో ఇవి ఈ వాక్యాలు ఎలా ఉన్నాయంటే ఈ మంత్రములు మంత్ర మంత్రగత వాక్యములు మంత్రవర్ణ అంటే మంత్రగత వాక్యములు అవి ఎలా ఉన్నాయంటే పరస్పర విరుద్ధ ధర్మములు విడదీయరాని విధంగా కలిసి ఉన్నట్టుగా అవి బోధిస్తూ ఉన్నాయి మత్స్థాని సర్వభూతాన్ని సర్వభూతములు నాయండే ఉన్నవి ఏ నాయందు సర్వభూతములు ఉన్నవో ఆ నాయందే సర్వభూతముల అభావము కూడా కలదు సమవాయిత్వం అది సమవాయిత్వం పరస్పర విరుద్ధ సద్ధర్మ సమవాయత్వం రెండూ కూడా నాయుండే ఉన్నది అని ఆ విధంగా బోధించేటువంటి వాక్యాలున్నాయి వాటిని బట్టి కూడా ఆత్మతత్వములు తెలియక చాలా దుర్ఘటము అని మనకి తెలుస్తుంది తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేక సంసారీ నామా నాణ్యస్వంతరమస్తి ఏమండవు మీ హృదయంలో ఒక చేతనుడు ఉన్నాడు మీ హృదయంలో ఓ చేతనుడు ఉన్నాడు దీనికేమి డౌట్ కానీ ఆపోజిషన్ కానీ లేదు కాదు డౌట్ ఉందంటే ఆ డౌట్ ఉన్నవాడే రాబాబు చేతనుడు కాదు మేము ఒప్పుకో ఆ ఒప్పుకోని చేతనుడు ఇంకేమిటి కాబట్టి మీ హృదయంలో ఓ చేతనుడు ఉన్నాడు ఆ చేతనుడు పరబ్రహ్మయే అలా అదండి మరి సంసారం ఒకటి ఉండాలి కదా ఆ పర పరబ్రహ్మయే సంసారం అంటావా పరబ్రహ్మ సంసారం ఎలా అంటాం పరబ్రహ్మ సంసారం లేనివాడే అయితే పరబ్రహ్మ కంటే భిన్నంగా సంసారము వేరే ఒక ఎంటిటీ సపరేట్ ఎంటిటీ మరొకటి లేనే లేదు పరబ్రహ్మయే మరి సంసారి ఏమిటి సంసారీ మిథ్య ఆ మిథ్య నేను అదే మిథ్య ఇప్పుడు అవేర్నెస్ ఈజ్ ఇన్ ఆఫ్ బీ అవేర్ఫుల్ బీ వై షుడ్ బీ యుగాయికల్లీ అవేర్ ఇప్పుడు యుగాయికల్లీ అవేర్ అక్కర్లేదు ఇప్పుడు ఇల్లు ఇల్లు తెలుస్తూ ఉంది ఫైన్ యు ఆర్ అవేర్ నా ఇల్లు అది అదే అది జీవుడు ఇల్లు దేవుడు ఎందుకంటే చైతన్యం తెలుస్తూ ఉంటుంది చైతన్యం చైతన్యమే దేవుడు ఆ చైతన్యంలో మీరు నేను నాది అనే గ్రంథిని ముడిని పెడితే ఆ జీవుడు ఆ ముడి పెట్టడం మానేయండి డేర్ ఇస్ నో జీవ ముడి కూడా కల్పితమే కల్పితమైన ముడే యథార్థమైన ముడి కాదు ఇప్పుడు ఈ ముడులు అలా ఉంటాడంటే ఆ ముడి వేసిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ఇలా మీకు అది బ్రహ్మాండం అయిపోతుంది ఆ ముడి మీరు తీనేలేరు ఆ ముడి చేసేవాడికి వెళ్ళి కంటే వాడు ఇలా అంటే పోయింది ఆ ముడి ఈ అజ్ఞానపు ముడి అలాగే ఉంటుంది అది ముడి కానే కాదు ఆ ముడి అక్కడ ముడి లేదు దీన్ని మహాత్ముడు చెప్పాడు ఇదేమిటిది కాడు ఓకే ఇప్పుడు చూడండి ఇదేమిటి ముడి ఎక్కడి నుంచి వచ్చింది ముడి తాడే కదది తాడే ఎక్కడి నుంచి వచ్చింది ముడి ఇప్పుడు ఏమైంది ముడి ఇప్పుడు ఏమైంది ముడే ముడి ఉంటే ఎక్కడికి పోతుంది ఉన్న ముడి ఎక్కడికి పోతుంది అంటే ఉన్న ముడి కాదు అది తాడే ఆ సంస్థానాన్ని బట్టి ముడిలాగా కనబడింది ముడి మీరు అడుగుతున్నారు ముడి ఈజ్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్ ఇక్కడ తాడు తప్ప ఇంకొకటి లేదు తాడే ఉండే తాడు ఇప్పుడు తాడే అంతకుముందు తాడే ఇప్పుడు అంతకుముందు తాడు కదా ఇప్పుడేమిటి ఇప్పుడు తాడు కాదని తాడే మరి ముడి ముడి జీవర్ మైండ్ దేర్ ఇస్ నో ముడి నీ ఎవరి మైండ్ ఫిజికల్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ కాబట్టి నేను జీవుణ్ణి అనుకుంటే అదే జీవుడు ఇప్పుడు నేను భర్తను అనుకుని భర్త అయ్యాడు నువ్వు నా భర్త కాదు అంటున్నాడు అప్పుడేమంటుంది వీడు అంటే వీడంటాడు నేను నీ భర్తనే అంటున్నా కాదని నేను చెప్తున్నా పోస్ట్లో వేసే చూసుకో నాలుగు రోజులు కాదు అంటున్నారు నాలుగు రోజుల తర్వాత వీడికి కాగితం వస్తుంది దాంట్లో ఆవిడ అంటుంది నువ్వు నా భర్తను కాదు అని అంటున్నావు ఇప్పుడు ఏం చేస్తాడు వీడు సరే కానీ తల్లి నేను నేను భర్తను అని అనుకుంటాను ఇప్పుడు వీడు భర్త ఎప్పుడయ్యాడు భర్త కాకుండా ఎప్పుడు పోయాడు వీడు ఆత్మస్వరూపుడు భర్త కాదు భర్త కానునే అన్ని బంధాలు ఇంతే సంబంధం అంటే ఏముండదు బంధమేవో సంబంధం ఇచ్చి బంధానికే సంబంధం అనిపేరు గట్టిగా గట్టి బంధం మంచి బంధం కాదు గట్టి బంధం సమ్యక్ ఎందులో మంచి బంధం గట్టి బంధమే ఉన్నది కాబట్టి అనుకోవడాన్ని బట్టి ఉంటుంది నేను అభాగ్యుడను అని అనుకుంటే ఆ క్షణంలో వీడు అభాగ్యుడైపోతాడు మాని మానికరు బంధనమే ఆయో అని హిందీలో అంటారు నేనిది నేనది నేనది నేను ఇది అని అనుకుని అనుకుని అనుక్కుని అలా ముళ్ళు వేసుకుని చిక్కుముళ్ళు వేసుకుని వేసుకుని వేసుకుని వీడు సంసారే కూర్చుంటాడు ఇంకో చిక్కుముళ్ళు అన్నీ తీసేస్తే శ్రీరామకృష్ణ వారు అనేవారు ఉల్లిపాయ ఉందా ఉల్లిపాయ ఆ పొడలన్నీ తీసిస్తే లోపల ఏమి ఆకాశం ఉంటుంది అలాగే నేనున్నాను నేను భర్త తీసేయి భార్య తీసేయి కొడుకు తీసేయి తండ్రి తీసేయి అన్న తీసేయి కూతురు తీసేయి కులం తీసేయి వర్గం తీసేయి ప్రాంతం తీసేయి పశువు మనిషి తీసేయి పశువు తీసేయి వయస్సు తీసేయి మిడిల్ ఏజ్ తీసేయి ఓల్డేజ్ తీసేయి రిమూవ్ ఆల్ దాట్ వాట్ ఆర్ యూ నో వాట్ ఆర్ యూ యూ ఆర్ దాట్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్ అంతే కదా అదే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ కంటే వస్తవంతరము లేదు వీడు అజ్ఞానం చేత కల్పించుకున్న తప్ప ఇంకొక రెండవ వస్తువు లేదు nundi మహాత్ముడు ఉండి ఇవాడు ఆయన ఏమని చెప్పేవాడు అంటే Brahma ho you యు అక్సెప్ట్ యువర్ బ్రహ్మహుడ్ You అక్సెప్ట్ ఇట్ అని చెప్పేవాడు ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆయన అంటాడు నేను బ్రాహ్మణుణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి నేను బ్రాహ్మణుణ్ణి అనుకుంటాడు అంటాడా లేకపోతే ఇంకొక ఆయన నేను క్షత్రియుణ్ణి నేను క్షత్రియుణ్ణి అనుకుంటాడు మొన్న ఆయన ఉంటున్నాడు నేను కాపును నేను కాపును కాపులు అధికారంలో ఉన్నారు కానీ కాపులకు ఏం అవటం లేదు నేను కాపును నేను కాపును అంటున్నాడు వాట్ ఈజ్ హీ డూయింగ్ హీస్ ఎ సర్థింగ్ హీస్ కాపు సంబడీ ఈజ్ అసప్తింగ్ ఈజ్ బ్రాహ్మణ హుడ్ సంబడీ ఈజ్ అసెప్తింగ్ హిజ్ రిలిజియన్ సంబడి ఈజ్ అ సత్తింగ్ ఈజ్ రీజియన్ సంబడి ఈజ్ అ సథింగ్ హిజ్ వెల్త్ యూ ఆర్ అక్సెప్టింగ్ సో మెనీ థింగ్స్ అండ్ నేను కొడు నేను తండ్రిని నిన్ను పెంచి పోషించాను నిన్ను కన్నాను అని వాడు వాడు అక్సెప్ట్ చేస్తాడు అసెప్ట్ చేసి సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడా మీకు చెప్పండి దుఃఖాన్ని పొందుతాడు సుఖాన్ని సుఖం ఎక్కడ వస్తుంది అండ్ వాడు వేలమోహం వేసుకుని మీతో ఉంటాడు ఎందుకంటే వాడు చూసింది కాదు పెట్టింది కాదు చాలా ఇప్పటికే వరద సార్లు విన్నాడు ఈ మాట ఇంకో ఏడోసారి అంటున్నాడు సరేనాయ్యా కాదు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు ఏమంటావు అసలు విషయం ఏమిటో చెప్పాం యు ఎక్సెప్ట్ అండ్ సఫర్ మహాత్మ లానివారు డోంట్ అక్సెప్ట్ ఆల్ దిస్ ఫాల్స్ హుడ్ లీవ్ ఇట్ ఇన్ దాన్ని మీరు ఎక్సెప్ట్ చేయనక్కర్లేదు వాడు వచ్చి నాన్న అంటాడు అంటావు కులసగా ఉన్నవరా బాబు అని అనేస్తే కాదు నాన్నగారు మీ దగ్గర నాకు ఇది కావాలి సరే పట్టుకుపోతుండీ పట్టుకో నీకు ఏది కావాలో అది పట్టుకుపో ది మహర్షి దగ్గరికి దేవతలు వచ్చి మీ వెన్నుముక కావాలన్నారు అది సరే పట్టుకుపో బాబు అన్నాడు ఆయన వీడి వెన్నెముక కావాలన్నాడు కదా వాడికి అక్కర్లేదు అది ఎవరు వీడికి ఏదో బ్యాంక్ అకౌంటో మీ దగ్గర ఉన్న ఏదో కావాలంటాడు పటుంబం ఒక అమ్మగారి దగ్గర బంగారం ఉంది బంగారం కాదు బంగారం హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు దత్తాత్రేయ మహర్షి చెప్పారు ఒక కాకి అది మాంసపు మొక్కని దొరికించుకుంది ఎక్కడో ఎక్కడో దొరికింది దానికి అది నోట్లో పెట్టుకుంది ఓ కొమ్మ మీద కూర్చుని తినాలి ఇప్పుడు దాన్ని పొడిచి తినాలి తినాలనుకునేప్పుడు దీని చుట్టూ రై రై రై నాలుగు కాకులు ఎగురుతున్నాయి ఇది ఎగురుతుంటే రై రై రై రై టూ అటు కాకులు దీని నోట్లో మొక్క చూసాయి ఇది కొమ్మ మీద వాళ్ళగానే చక్కసంగా చుట్టూ వాలేస్తున్నాయి అప్పుడు ఈ కొమ్మ నుంచి ఎగిరి మళ్ళీ వేగంగా వెళ్ళిపోతుంటే ఇటు నుంచి అటు నుంచి రై రై రై రై ఇంకో కాకులు వచ్చాయి అయ్యే వీటి తస్తుంది ఇలాగ తరివేస్తున్నాయని చెప్పేసి దానికి అది ఇబ్బంది పడిపోయి దానికి ఒక ఐడియా వచ్చింది ఆ నోట్లో ఉన్న ముక్కను వదిలేసింది వదిలేస్తే అన్ని కాకులు చలా అది ఒక్కటి వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చొని హాయిగా విషయాన్ని కదా So, you assert your Brahmanhood. And what is it that you are not brahman, you are not so much brahman, you are not so much brahman. Other things will be in place. Don't assert anything. Allah asserts. Assert is to be a man. You don't assert any of these things. Assert your Brahmanhood. And you stop accepting everything else. Thus, you are Brahman. తస్మాత్ సుష్టూచ్యతే కాబట్టే శృతి చాలా చక్కగా చెప్పింది తస్మాత్ అంటే సంసారినహా బ్రహ్మ అనతిరిక్తత్వా సంసారినేవాడు బ్రహ్మ కంటే భిన్నంగా లేడు కాబట్టి ఈ మాట సృష్టి చెప్పి సృష్టి శృతి చెప్పిన మాట చాలా బాగుంది ఏమిటది బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఇదం జగత్ ఈ జగత్ ఏదైతే ఉందో ఇది సృష్టికి పూర్వము నిశ్చయముగా వా అంటే వయది అది బ్రహ్మయే అయి ఉండను వీడి జీవుడు పుట్టాడు అన్నావు పుట్టడానికి ముందు ఏమిట్రా వీడు బ్రహ్మయే మరి పుట్టిన తర్వాత ఏమవుతాడు ఏమంటే పుట్టడానికి ముందు బంగారము పుట్టిన తర్వాత ఇంకొకటి అవుతుందా తగరం అవుతుందా బంగారంగానే ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా బంగారమే తదాత్మానమే భావేత్ ఏమంటే బ్రహ్మ ఆత్మను తెలుసుకున్నది ఆత్మానం ఏవో అవే జ్ఞానాన్ని పొందాడు కేమండి జ్ఞానాన్ని పొందేదంటే దేని జ్ఞానాన్ని పొందేడు అంటారు కాదు వైకుంఠంలో ఉండే దేవుడి యొక్క జ్ఞానం వైకుంఠంలో దేవుడు యొక్క జ్ఞానం వల్ల నీ దేవుడు ఉపకారం మీరు ఆలోచించి వైకుంఠం ఉంటుంది మీరు ఈ జ్ఞానం పొందండి పొంది మీకు ఏది లాభం కలిగిందో నాకు చెప్పండి వైకుంఠం ఉంటుంది దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళకి మణులు వజ్రాలు వైడూర్యాలు పొదిగి ఉంటాయి ఆ వైకుంఠంలో ప్రవేశించాలంటే ఒక ద్వారం తర్వాత ఇంకొక ద్వారం ఏడు ద్వారాలు తెరుచుకుని వెళ్ళాలి ఆ లోపల భక్తులు ఉంటారు ఇంకా అక్కడక్కడో లోపల శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఇంకా ఎవరో ఉంటారు జ్ఞానం మీకు కలిగింది ఈ జ్ఞానం ఏదో మీకు కలిగింది ఎప్పుడప్పుడు కలిగింది ఈవేళ కలగలేదు కానీ మొత్తానికి ఎప్పుడప్పుడు కలిగిందిగా ఎప్పుడు కలిగిందంటారు యాభై ఏళ్ల క్రితం కలిగిందా పోని ముప్పై ఏళ్ల కలిగిందిగా ఏమిటి ఇది క్యా ఉఖాది ఆ ప్లోగోన్నే జ్ఞాన్సే ఆ జ్ఞానంతో మీరేమీ లాభం పొందారండి క్యా నిలాత్కో ఆ జ్ఞానం వల్ల ఏమీ లభించదు ఓహో అలాగా చాలా సంతోషంలో దండం పెట్టి మన సంసారం మన దుఃఖం అండి మామూలే దానివల్ల ఏం లభించదు మరి దేనివల్ల లభిస్తుంది ఆత్మానమేవ అవేట ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ క్షణంలో మీకు అభయం లభిస్తుంది తన స్వరూపాన్ని తెలుసుకోవాలి దేవుణ్ణి నేను తెలుసుకుంటావు నువ్వు నీచేతి తెలియబడేది దేవుడే కాదు To know God is to negate, to deny God, to know God is to deny God. Nena, Karnapattra Devanita seray returned, hela Mind Diashio, no one would have convinced Christ that will only be Goddess present. I would have given like Credit Sashara Sith to know God is to deny God by reasoningみ by submission the soul shall not be spoken ఆత్మాచ బ్రహ్మ అపూర్ణత్వం నీకు అనుభవానికి వస్తుంది మరి ఆ పరబ్రహ్మ దేనిని తెలుసుకున్నాడు అండి ఆ హిరణ్య గర్భుడు హిరణ్య సృష్టికర్త ఆయన తపస్సు చేసేట తపస్సు చేసి తెలుసుకున్నట్టేని తెలుసుకున్నాడు ఆత్మనే తెలుసుకున్నాడు తదాత్మానమేవ అవేత్ కాబట్టి నువ్వు కూడా ఆత్మనే తెలుసుకో కాబట్టి ఎందుకు ఆత్మనే తెలుసు ఆత్మేనని ఉన్నది ఆత్మ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది అహం బ్రహ్మాస్మి ఆత్మనే తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడో తెలుసునా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు నేను ఆ పూర్ణుడనై బ్రహ్మస్వరూపుడనై ఉన్నాను అని తెలుసుకున్నా మనుషులు ఎలా తెలుసుకుంటారు నేను అహం పితాస్మి అంటాడు యూ హ్యావ్ టు You have to pay a very heavy price for that. Aham bhartasmi, aham bhagyasmi, aham pitasmi, aham putrahasmi, you do it all, you can't get it. Allah, anukunna dhanika Allah, chyamparmiyata kothinatika samsaram virenda dukha pedhutu neya humpun. Anukunna puna Allah vodepo pedhutu neya humpun. Ayena khoda mallya anukunna humpunatika adhyyanam allah. Adhyyanam ho patta namadalda. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని వీడు అనుకోవాలి అనుకోవడం అంటే కూర్చున్న అహం బ్రహ్మాస్మి అని కాదు లాటమై పూయ మై అండ్ ఐ షుడ్ నో మై ఫుల్నెస్ ఎమ్మంటే ఓ ముద్దేం కాదు నేను ముద్దని అని తెలుసుకోమని కాదుగా అంది ఫుల్నెస్ నాణ్య నాణ్యదతోస్తి ద్రష్ట నాణ్యదతోస్తి శ్రోతృ ఇత్యాదిశ్రుతిశతేభ్య ఏమండి నేను మాట్లాడుగుతా ఇప్పుడు నేను ఓ శబ్దాన్ని అంటా శబ్దం చేస్తా ఓ అనే ఓ శబ్దాన్ని నేను చేశా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఆలోచించి చెప్పండి శబ్దము యొక్క జ్ఞానము కలిగినదా లేక మీరు శబ్దమును విన్నారా జ్ఞానం కలిగినది సో ది సౌండ్ ఈజ్ హెర్డ్ You did not hear the sound. Mir vin, vinnara, like a vinikidi ayinada. Vinikidi, vinikidi kaliginada, anta, vinikidi happens. Hearing happens. You don't hear. You anta, karta bhokta, he doesn't hear. Hearing happens. Hearing happens. Indukani, indukani hearing happens. There is a, that a, ట్ ఆ ముద్ద ఆ చైతన్యపు ముద్ద ఉంది అందుకోసం హీరింగ్ హ్యాపెన్స్ హీరింగ్ అంటే శబ్దజ్ఞానం ఆ జ్ఞానము ఉన్నది ఆ జ్ఞానము ముద్ద నీ ఎందు ఉన్నది కాబట్టి ఈ శబ్దము ఆ సందర్భాన్ని వచ్చి శబ్దజ్ఞానం కలిగింది మీరు కళ్ళు తెరిచినప్పుడు రూపజ్ఞానము కలుగుతుందా లేక కళ్ళు తెరిచి మీరు చూస్తారా కళ్ళు తెరవబడతాయి మీరు కళ్ళు కళ్ళు మీరు తెరవరు మీరు ముయ్యరు కళ్ళు తెరవబడతాయి రూపజ్ఞానం కలుగుతుంది అంచేతనే కళ్ళు కళ్ళు తెరవగానే నువ్వు కనబడ్డా వేయడం దిక్కుతుంటాడు వీడు వీడు అంతటి చూసే మునగాడైతే కళ్ళు తెరిచే ఆ వ్యక్తిని చూడడం మానేసి ఇంకోహోళం చూడొచ్చుగా వీడు చూసేది ఏమీ ఉండదు రూపజ్ఞానం ఉంటుందంటే బెటర్ అండ్ రష్య ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అనే And I want to say, I see flower is a cognitive wrong statement. I see flower is wrong. Don't say that. What is the flower? The flower is seen. By me also. The flower is seen. There is seen the flower. There is no I involved in that. You are all about to say, I, I, I, I, you, I, I, I, I, I, I, I. అలా విస్తున్నారు తప్ప అక్కడ అయి ఏమీ లేదు మరి అక్కడ ఉన్నది ఏది ఆ చూపుకి ఆ చూచుట ఉన్నది చూపు ఉన్నదిగా ఆ చూపు మూలంలో ఏముంది బ్రహ్మగలదు అయి అయి లేదు నాణ్యతతో స్థితి ద్రష్ట్రు అత ఈ పరబ్రహ్మ కంటే అన్యత్ భిన్నమైన ద్రష్టృ పరిచ్ఛిన్నమైన జీవద్రష్ట అనేవాడు ఎవడు లేదు నాణ్యతతోష్టి శ్రోతు శ్రోత శ్రోతున్న పూంసకలింగం వేశారు ఎందుకని బ్రహ్మ నపూంసకలింగం కనుక బ్రహ్మ నపూంస రుకారాంతా నపూసకలింగేసేద్దాలు ఏమన్నా విభక్తి జ్ఞానం లింగజ్ఞానం లేకపోతే మీరు యువర్ హ్యాపీ డోంట్ బాదర్ అబౌట్ మీకు అన్నీ ఒకలాగే కనపడ్డాయిలికం అయినా స్త్రీలింగం అయినా నపూంసలింగం ఏదో అన్నీ ఒకలాగే కనపడుతూ కొంతమందికి వేరే హ్యాపీ సో వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అక్కడ శ్రోతులు ద్రష్ అవి నపూంసకలంగా శబ్దాలు శ్రోతృశ్రోత్రుని శ్రోతృని ద్రష్టృ ద్రష్టృని ద్రష్టూని అవి నపూంసకలంగా శబ్దాలు అవి అలా నపుంసకలింగం ఎందుకు వేశారు బ్రహ్మ నపుంసకలింగం కాబట్టి అత ఈ బ్రహ్మ కంటే భిన్నంగా ద్రష్ట వేరే లేదు అంటే కన్ను వెనక ఉండి చూచే చైతన్యము చెవి వెనక ఉండి వినే చైతన్యము చక్షుషక్షు శ్రోత్ర శ్రోత్రం అదే బ్రహ్మ అది బ్రహ్మైతే నామాటే విగ్రహ నువ్వేరే లేవు నాణ్యదతోస్ ద్రష్ృ న్యదతోస్తి శ్రోతు ఇత్యాదిశ్రుతిభ్య ఒకటా రుండ వంద శ్రుతులున్నాయి తస్మాత్ పరస్వ బ్రహ్మణ సత్య సత్యం నామా ఉపనిషత్పరా ఇదిగో పరా ఉపనిషత్ అంటే పరమేశ్వరుడికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి వెయ్యి పేర్లు ఉన్నాయి లేకుండా ఎన్ని పేర్లున్నా అన్నింటిలోకి టాప్ మోస్ట్ చాలా ఉత్త ఉత్తమోత్తమైన పేరేమిటో తెలిసిన సత్యస్య సత్యం సో కావున కావున అంటే తస్మాత్ కావున అంటే శృతి ఐక్యమునే చెబుతున్నది కనుక సత్యస్య సత్యం అనే పరమ నామము పరబ్రహ్మకు చెందినది మాత్రమే టాపిక్ కూడా మర్చిపోకూడదుగా తస్య ఉపనిషత్ సత్య సత్యం ఇది సత్యమంటే ఈ జగత్ అధ్యాత్మంలో చూసుకుంటే మీకు నేను రహస్యం చెప్తా మీరు వినండి జగత్ అన్నది వెరీస్ జగత్ వితౌట్ కాంటాక్ట్ వెరీస్ మే జగత్ కాంటాక్ట్ ఉండాలి మీరు కళ్ళు తెరవాలి కాంటాక్ట్ వస్తే రూపము ఇల్లు వాకిలి రోడ్లు చెవికి కాంటాక్ట్ వస్తే శబ్దంలో ఉంది ఇప్పుడు మీరు కాంటాక్ట్ లేకపోతే మీరు టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు వెన్ ఇజ్ ద క్రికెట్ మ్యాచ్ దాని చుట్టూ బోర్డు అంత వ్యవహారం ఉంది ఎప్పుడు ఉండే కాంటాక్ట్ ఉండాలి కంటికి చెవికి కాంటాక్ట్ ఉంటే క్రికెట్ మ్యాచ్ కాంటాక్ట్ లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంటుందా ఉండదు కాబట్టి క్రికెట్ మ్యాచ్ లాంటివి కాదు జగత్తు కాంటాక్ట్ని బట్టి జగత్తు వస్తుంది తర్వాత ఇంకోటి జగత్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్ నేను ఇంకో అడుగు ముందుకు వేసి చెప్తాను ది కాంటాక్ట్ ఇట్ సెల్ఫ్ అఫియర్ చేస్తాక్ట్కే మరో పేరు జగత్ దేర్ ఈజ్ నో జగత్ అదర్ దాన్ కాంటాక్ట్ కాంటాక్ట్ తప్పింకేం లేదు ఇంద్రియ విషయ సంయోగమే జగత్ ఇంకా అంతకంటే వేరే జగత్త ఉంటుంది ఇంద్రియ విషయ సంయోగం ఎక్కడ జరుగుతుందండి అది చైతన్య అధిష్టానము నుండి జరుగుతుంది చైతన్యమనే అధిష్టానము నందు ఇంద్రియ విషయ సంయోగం జరుగుతుంది ఒక ఒక కెరటం వచ్చి ఇంకో కెరటం మీద పడింది ఎక్కడ పడతాయి ఈ కెరటాలు ఒక కెరటలు లేచి ఇంకో కరటం మీద పడింది ఎక్కడ పడుతుంది సముద్రంలో పడుతుంది సముద్రాధిష్టానంలో పడుతుంది అలాగే చైతన్యాధిష్టానంలో చూపు వస్తుంది చూడబడేదాంతో కాంటాక్ట్ వచ్చి జగత్తును చూస్తారు విన వినికిడి వినబడేది కాంటాక్ట్ వచ్చి జగత్తుని వింటారు వితౌట్ కాంటాక్ట్ వెరిజ్ నో జగత్ ఇన్ఫ్యాక్ట్ ది నేమ్ ఆఫ్ ది కాంటాక్ట్ ఈజ్ ది వరల్డ్ బేసిక్ ట్రూత్ ఇది కాబట్టి జగత్తు నువ్వు సత్యం అనుకుంటున్నావు అది సత్యం కాదు ఆ సత్యమును నువ్వు అనుకునే జగత్తుకే సత్యము సత్యస్య సత్యం ఆ కాంటాక్ట్ అనబడే వరల్డ్కి మూలంలో ఉండే చైతన్యాధిష్టానం ఏదైతే కలదో అది సత్యం జగత్తు సత్యం కాదు కాంటాక్ట్ సత్యం కాదు ఆ కాంటాక్ట్ యొక్క మూలము అధిష్టానము సత్యము సత్యస్య సత్యం అది అది పరమరహస్యమైన నామము సత్యనారాయణ అంటే అదే అది సత్యనారాయణ ఆయన నారాయణుడు ఆయన సత్యస్వరూపుడు అంటే సత్యస్య సత్యం ఒకసారి నేను సత్యనారాయణ వ్రతానికి ఎక్కడో న్యూజెర్సీలో ఏదో వచ్చారు ఇవ్వాల్సి పూజ స్వామీజీ స్కాల్ ఇట్ ఈస్ సత్యనారాయణ వ్రతం అయితే ఆయన హీ హ్యాస్ టు గో బికాజ్ ఎవరైనా సత్యనార్యానికి రమ్మని స్వామీజీని పిలిస్తే ఆయన వెళ్తారు వాళ్ళు ఏమి ఒక్కర్లా ఆయనకి డబ్బు ఏమీ వక్కర్ ఆయనే ఇస్తారు కావాలంటే ఆయన వెళ్తారంటే పిలిస్తే వెళ్తారు ఆరోగ్యం బాగపోయినా వెళ్తారు ఆ వేళ ఫర్ సమ్ రీజన్ ఈ గుడ్ నాట్ గో అదే స్వామి టీవీ ఉన్నాడు ఆ ఉన్నాడు పిలు సత్యనార్యానికి వెళ్ళండి వాళ్ళకి ఎదురే చెప్పండి సరేనండి నేను పోయా అప్పుడు ఈ శ్లోకం చెప్పారు సత్య సత్యం అంటే సత్యం అంటూ భాగవతంలో శ్లోకం అది ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు రికార్డ్ చేశారు వాళ్ళు మహానంద పడిపోయి దాన్ని అప్లోడ్ చేసి పెట్టారు ఎక్కడో ఎక్కడో ఉన్నది ఆ శ్లోకం ఇది ఈజ్ చక్రం కొడుతోంది ఆ సీడ్ ఇంగ్లీష్లో ఉంది అక్కడ ఈ సత్యస్య సత్యం వస్తుంది సత్యనారాయణ అంటే సత్యస్య సత్యమే నారాయణ అది సత్యం అంటే ఉత్తు సత్యం కాదు జగత్తంతా సత్యము ఆ మూల టెంపుల్ ఉన్నది ఆ లోపల ఆయన ఉన్నాడు దడీనాడీ సత్యం సత్యస్య సత్యం అలాగ మీరు ఉపాసన చేసుకోవచ్చు కాబట్టి సత్యస్య సత్యం అనే పేరుతో అధ్యక్ష సత్యనారాయణ అనేది చాలా స్పెషల్ అది ఎందుకంటే సత్యస్య సత్యం అది ఆ నామము సర్వశ్రేష్టమైనది పరమరహస్యమైన నామం పరమరహస్యం అంటే ఏదైనా రహస్యం ఇది ఉపనిషత్తుల్లో ఉంది ప్రింట్ చేసి పెట్టారు మీరేమో తెలుగు అనువాదం చేశారు ఇంకేమిటి రహస్యం పెద్ద స్వామిజీవం మాట పెట్టారు ఈ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉంటుంది ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని ఆయన ఏమంటారు ఆయన చూడండి స్మార్ట్ గా చెప్తారు ఇది పెద్ద బ్యానర్ ఒకటి రాసేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్ చేయండి మీరు అని పెద్ద బ్యానర్ ఫ్లెక్సీ రాసేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్ కట్టేస్తే రోజే ఎంతమంది చూస్తారు ఓ లక్ష చూస్తారు ఎంతమందికి తెలుస్తుంది ఎవరికి తెలియదు అది రహస్యం బట్టబయలు కానీ రహస్యం అంత బట్టబయలు అదే కానీ మరొకట్లేదు కానీ అంత రహస్యం అదే కానీ ఇంకొకట్లేదు పరమ రహస్యం అంటే అలా ఉంటుంది అంటే చెవిలో గుసగుసలాడే పరమ రహస్యం కాదు ఎందుకంటే ఈ గుసగుస పూర్తి అలా గుడి వెళ్ళగానే మళ్ళీ ఇంకో గుసగుస మొదలవుతుంది ఇంకా ఇంకా రహస్యం ఏంటంటే అయిపోయింది దాని అక్కడతో సరే పరమరహస్యం అంటే దాన్ని ఓపెన్గా పెట్టాలి ఎవరికి తెలియదు అలాగే ఉంటుందండి అది పరమరహస్యం సత్య సత్యం ఇది బృహదారంనిషద్భాష్యే ద్వితీయాధ్యాయస్ ప్రథమం బ్రాహ్మణం యోహ వైశిషుం శిశుబ్రాహ్మణం యోహై శిశుం సాధారం స ప్రత్యాధానం సస్థూణం సదా మం వేద అని శంకర బ్రహ్మ జ్ఞపయిష్యామీ ప్రస్తుతం త్రో జగజ్జాం యన్మయం విస్చీయతే తదేకం బ్రహ్మేతి విజ్ఞాపినుకున్న శంకరభాష్యం చే